తో సహనా సహనో నదు సహ వీర్యం సహర వహే రివరీ ఓ తెలుసుకునే విధము చెప్పబడుచున్నాను పద్దెనిమిదవ పేద చదవను తెలుసుకునే విధము చెప్పబడుచున్నాను పద్దెనిమిదవ పేద చదవండి ఆత్మను పద్దెనిమిదవ పేద చెప్పండి హలో శ్రీకాంత్ చెప్పబడు చదవండి అమ్మా ఎవరో పరమాత్మ మిక్కిలి సూక్ష్మ పరిణామం గలమాధికము గల పరిమాణము గల కంటేను మిక్కిలి సూక్ష్మమైనది సూక్ష్మ పరిణామము మహత్ పరిణామము గల కంటే మిక్కిలి మహత్తరమైనది గల సర్వ వ్యాపకం చేత మిక్కిలి సూక్ష్పీకాది బ్రహ్మ పర్యంతము వ్యాపించి ఉన్నది అందుచేత అణువు కంటే అణువుగా మహత్తు కంటే ఉన్నది. మరియు ప్రాణుల బుద్ధి గుహయందు లేక హృదయాకాశమునందు అందుచే ఆత్మ అణువు కంటే అణువుగా అట్టి ఆత్మను తన హృదయాకాశమున సాక్షాత్కారము చేసుకొనుటకు బుద్ధి గుహయందు అక్రతు అనగా నిష్కామ కర్మ ఆ క్రతు అనగా నిష్కామ కర్మలను ఆచరించువాడ ఆచరించువాడు కాంచుచున్నాడు కాంచుచున్నాడు ఎందుచేతగా వేద విహిత కర్మలను ఫలాపేక్ష లేక ఆచరించు వాని చిత్తము నిర్మల మగును ఎప్పుడు ఇంద్రియములు మనస్సు నిర్మల మగును అప్పుడు వాని బుద్ధి ప్రసన్నముగా ఉండును బాహ్య విషయముల నుండి మరలిన బుద్ధి మాత్రమే పరమాత్మ మహిమను తెలుసుకొను తెలుసుకుని వాణిము ఆత్మానందం అనుభవించమ మహిమం ఎలా అని చెప్పేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించారు యమధర్మరాజు గారు నచ్చకేటం పరమాత్మ మిక్కిలు సూక్ష్మ పరిమాణము గల శ్యాధికము కంటేను మిక్కిలి సూక్ష్మమైనది శ్యామాధికము అనే ఉపమానాన్ని వేశారు శ్యాకాశమే అని చమకంలో చమకంలో వస్తుంది రుద్రంలో పరమాత్మ అంటే అర్థం ఏమిటంటే జడచేతన సృష్టిలో మిక్కిలి జడ సృష్టి అయినటువంటి వృక్షములు వ్యామాధికము అనే ప్రథమ వేత్తనం దాని పేరు శ్యామకము శ్యామకాశంలో వస్తుంది మరొక వాచ్య అర్థంలో శ్యామకము అంటే చామదుంపనని కూడా అర్థం జడతీత సృష్టిలో అంటే ప్రథమముగా ఏర్పడినటువంటి దుంప ఏదైతే ఏదైతే మరల మరల పుట్టడానికి అనుకూలమైనటువంటి అవకాశాన్ని విత్తనం ఏదైతే ఉందో ఆ విత్తనం కంటే కూడా మిక్కిలు సోష్ఠమైనటువంటి మర్రి విత్తనములో మర్రి చెట్టు దాగి ఉన్నది మర్రి విత్తనం ఆవగేందర్రి చెట్టు మహావృక్ష అవకాశం మరి ఈ ఆవగేందంటే విత్తనం అంత మర్రి చెట్టును ప్రాభింపజేయగలిగేటటువంటి శక్తి మర్రి విత్తనములో కాబట్టి పదార్థము కంటే శక్తి సూక్ష్మం శక్తి కంటేకి ఆధారభూతమైనటువంటి చైతన్యము కంటే ఆత్మ సూక్ష్మ ఆత్మ కంటే పరమాత్మ సూక్ష్మమైన కాబట్టి ఈ రకముగా సూక్ష్మము సూక్ష్మతరము సూక్ష్మతమము అనేటటువంటి స్థాయి భేదంతో ఇవి ఎవరెంత బోన పడుతుంది చైతన్యము అటువంటి ఎంత సూక్ష్మ తరమైతే అంత వ్యాపక ధర్మాన్ని కలిగి ఉంటుంది ఈ అంశాన్ని మనం వైజ్ఞానిక శాస్త్రంలో కూడా నిరూపించాం ఎక్స్రే కిరణాలు మన కంటికి కనపడేవి సూర్యకాంతి మన కంటికి కనబడుతున్నట్టుగా తోచడం అంటే ఎంత సుఖాన్ని ఎక్స్రే కిరణాలు కనబడవు అందువల్లనే మనిషి ద్వారా అవి ప్రసరించబడి ఎక్స్రేలర్ లో కూడా అంటే కంటికి కనపడినటువంటి సూక్ష్మతర ఆల్ఫా బీటా గామా ఇలా చాలా కిరణాలు ఉన్నాయి చాలా వలయాలు కూడా ఉన్నాయి చాలా తరంగ దైర్యాలు కూడా ఉన్నాయి ఈ ఈ తరంగముల యొక్క ఈ కిరణముల యొక్క పౌన పుణ్యం పెంచు వలన మనం ఎంతగా లోపలికి చొచ్చుకుపోతూ ఉంటామో అంతగా వ్యాపక ధర్మాలను కూడా ఉంటాయి చాలా తరంగ దైర్ఘ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రోమ్యాగ్ అంటే విద్యుత్ తరంగ దైర్ఘములను గనక మనం ఫ్రీక్వెన్సీ కోడ్ చేసినట్లయితే ఈ సృష్టి అంతటా వ్యాపకమై ఉన్నటువంటిది ఆ విద్యుత్కాంత తరంగములే కాబట్టి ఒక సత్యాన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతగా స్థూలమైతే ఎంతగా సూక్ష్మముడు సూక్ష్మతరము అంతగా వ్యాపక మీరు ఉదాహరణ చూసుకోండి నీటిని తీసుకున్నాం నీటిని గడ్డగట్టిస్తే దానిది పరిమాణం తక్కువైపోతుంది ఒక అదే నీటిని ఆ ఒక పాత్రలో పోసామనుకోండి వ్యాపక ధర్మం అదే నీటిని వేడి చేసి కొంటారు వ్యాపారం నీటి ఆవిరిగా మార్చేమనుకోండి అంతా కూడా వ్యాపతి కాబట్టి స్థితి చేత ఘన ద్రవ వాయుక్తుల వల్లనే వ్యాపక ధర్మం ఏర్పడుతుంది కదా ఇది ఒకదానికంటే ఒకటి సూక్ష్మతరమ నీటిని ఈ వాయుతి కంటే కూడా సూక్ష్మతరమైనటువంటి స్థితులు ఇంకా చాలా ఉన్నాయి అవి వాటి వలన పరమాత్మ సర్వ వ్యాపకమైనటువంటి విశ్వము కంటే ముందున్నటువంటి స్థితి ఎందుకు ఈ సత్యాన్ని మనం గుర్తించాల మహత్పరిణామము గల కాశాదికము కంటే ఇది మహత్తరమైనది అనే వాక్యాన్ని ఈ సూచ్యంగానే వేస్తున్నారు సాధారణంగా మనం సూక్ష్మము అంటే ఏంటంటే కంటికి కనపడనది అనగానే ఆకాశమే మనకి కనపడనదానిగా నిరూపణ చేస్తున్నాం ఎందుకంటే పంచమహాభూతాలలో మిగిలిన నాలుగు భూతాలని ఇంద్రియానుభూతుల ద్వారా తెలుసుకోవచ్చు జలము వృద్ధి వీటిని తెలుసుకోవచ్చు వాటి తన్మాత్రలైనటువంటి వాటి కాని ఎంతగా వ్యాపకం అవుతున్నదయా అంటే ఇట్లా ఏక కణ జీవి అందున్నటువంటి ఒక ఒక అణువులో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాను ఒక ప్రోటాను ఒక న్యూట్రాను ఇవి కూడా బిందువులే ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోయాం ఇంకా లోపలికి వెళ్ళిపోయాం ఒక ఆర్ఎన్ఈ ఒక డిఎన్ఈ ఒక జీన్ అంత బిందు సముదాయమే ఎంత ఎంతగా ఎంత మైనట్ పార్టికల్ గా సూక్ష్మంగా మనం వెళ్లే కొద్దీ అంతగా ఆ బిందువు ఛేదించబడుతూ చిత్రమవుతూ చిన్నమవుతూ బిందువు బిందువు బిందువు బిందువు బిందువు బిందువు మధ్య స్థానంలో మరల అదే బిందువుని వ్యాపక ధర్మంతో చూస్తే అనంత విశ్వము అంతా కూడా ఒకే బిందువుగా ఉన్నది అది ప్రకాశ బిందువు దాని యొక్క పరిణామమే సంవిత్ బిందువు దాని యొక్క పరిణామమే రక్త బిందువు దాని యొక్క పరిణామమే శుక్ల బిందువు దాని యొక్క పరిణామమే శోణిత బిందువు ఈ ఇవన్నీ కలిస్తే మరల సంవి ఈ రకంగా బిందువుల యొక్క సముదాయము బిందువుల యొక్క విఘటనము ఈ రకముగా సృష్టి ఏర్పడుతూ చిన్నమవుతూ అనేకముగా ఏకముగా ఏర్పడుతూ ఇదంతా కూడా ఎలా వ్యాపించిందంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతము పిపీలికము అంటే ఒక జీన్ సింగిల్ జీన్ ఒక జీ ఒక జన్యు ఒకే ఒక జన్యువు కలిగినటువంటి ఏకకణ జీవి యొక్క జన్యు పటం దగ్గర నుంచి మొదలు పెడితే సర్వవ్యాపకంగా ఉన్నటువంటి మానవుడు వరకు అఖండముగా వ్యాపించి ఉన్నటువంటి విశ్వము వరకు పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఇది వ్యాపించి ఈ రకంగా ఇది వ్యాపించి చేత ఈ ఆత్మ వస్తువు అణువు కంటే అణువుగాను మహత్తు కంటే మహత్తుగాను ఎన్నది ఈ రకంగా ఆత్మను దర్శించాలి ఎవరైనా సరే అంటే అంతటిని తనలోను తనను అంతటిలోను దర్శించగలిగినటువంటి దృష్టి ఎవరికైతే ప్రాప్తించిందో వాళ్ళకి ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగినట్లు తనను అన్నింటి అన్నింటినీ తన యందును దర్శించగలిగినటువంటి ధీరుడెవడో వాడు ఆత్మనిష్టుడు మరియు ప్రాణుల బుద్ధి గుహయందు లేక హృదయాకాశమునందు ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిశోధన మానవులందరూ కూడా బుద్ధి యొక్క గుహ ఎక్కడ ఉన్నదో అదే హృదయ స్థానం అట్టి హృదయమునందు మరల ఆకాశ స్థానమున్నాయి అనాహత శబ్దము నీయందు ఓంకార శబ్దము ప్రణవనాదము నాదము నీ హృదయ స్థానము నుంచి ఉత్పన్నమై నీ శరీరం అంతా వ్యాపించి డెబ్బై వేల నాడులను శక్తివంతం చేస్తున్నది ఏ చోటయితే నాదము యొక్క ఆద్య స్థానమున్నదో నాదము యొక్క పుట్టుక స్థానమున్నదో అదే హృదయాకాశము ఇట్టి హృదయాకాశమును ఎవరైతే కనుగొనగలుగుతారో సాధన పూర్వకంగా అనగా అర్థమేమిటి ప్రస్తుతము మనలో ఉన్నటువంటి శరీరము ప్రాణము మనస్సు బుద్ధి బహిర్ముఖంగా అంతరంగంలోనేమో చైతన్యం పరమాణు స్వరూపంగా ప్రకాశిస్తూ ఈ ఇంద్రియములన్నింటినీ ఈ నాడులన్నింటినీ ఈ అవయవములన్నింటినీ చేతనవంతంగా చేస్తున్నాయి ఇవి బహిర్ముఖంగా వ్యవహరిస్తూ ఈ బహిర్ముఖ వ్యవహారమునంతా విరమించగా విరమించ విరించగా ఎక్కడ విరమించాలట తన లోపలికే విరమించాలట తన లోపలి కంటే ఎక్కడికి విరమించాలట అవి పుట్టేటటువంటి అవి శక్తి అవి శక్తిని గ్రహిస్తున్నటువంటి ఆధారభూత స్థానం వైపుగా గనక నీవు చూపుని దృష్టిని మరలించినట్లయితే కనుగొనే ప్రయత్నం చేసినట్లయితే ప్రాణ మనోబుద్ధుల యొక్క పుట్టుక స్థానాన్ని నువ్వు అంటే అర్థం ఏమిటంటే వీటి యొక్క కదలికలని తగ్గించుకురాగా తగ్గించుకురాగా తగ్గించుకురాగా తగ్గించుకురాగా అవి హృదయ స్థానము నుంచి ఉద్భవిస్తున్నట్లుగా నీవు గుర్తించగలుగుతావు అటువంటి గుర్తింపును సాధించడం చాలా ముఖ్యము దీని కొరకే సమస్త సాధనలు చెప్పబడ్డాయి అటువంటి ఆత్మను హృదయాకాశములో మాత్రమే సాక్షాత్కారము చేసుకొనుటకు ఒక యజ్ఞం చేస్తున్నాడు వాటి అక్కడ ఆ క్రతువు ఇది ప్రతిరోజు చేయవలసినటువంటి క్రతు మానవుడు చేయవలసినటువంటి నిత్య యజ్ఞం జ్ఞాన యజ్ఞం హృదయ స్థానంలో చేయాలి తన ఇంద్రియములను తన ఇంద్రియార్థములైనటువంటి విషయములను తన శబ్దాది విషయములను అన్నింటినీ ఈ క్రతువు హవిస్సులుగా సమర్పించాలి అనగా అర్థం ఏమిటి వాటిని లేకుండా చేయాలి విరమించాలి అవి అందులో వ్యవహరించకుండా చేయాలి అట్లా వెనక్కి తీసుకునేటటువంటి యజ్ఞాన్ని విరమించేటటువంటి యజ్ఞాన్ని ఎవడైతే హృదయ స్థానంలో చేసి హృదయాకాశ స్థితిని గ్రహించగలుగుతాడో అనుభూతం అవ్వాలని నీవు బాహ్యముగా ఉన్నటువంటి ఏ నేనైతే ఉన్నదో నామ రూపాత్మకమైనటువంటి ఏ నేనైతే ఉన్నదో ఆ నేను హృదయాకాశ స్థానమునందు లేదు యథార్థ నేను ఒకటే ఉన్నది అసత్య నేను లేదు అక్కడ ఇట్టి యజ్ఞాన్ని ఎవరైతే ఏకాగ్రతతో ధ్యాన ధ్యానంలో చేయగలుగుతారో ఎవరైతే అంతర్ముఖ ప్రయాణంగా దీన్ని చేయగలుగుతారో లో అంతర్ ప్రవృత్తి నుంచి నివృత్తి దిశగా మార్చుకోగలుగుతారు భయం దిశ నుంచి అభయం దిశగా మార్చుకోగలుగుతారు బంధం నుంచి మోక్షం దిశగా మార్చుకోగలుగుతారు ఈ రకంగా ఒక్కొక్క దానిని విరమించుకుంటూ ఈ ఆంతరిక యజ్ఞాన్ని ఎవరైతే చేస్తారో ఈ అంతఃక్రతు ఈ క్రతు ఎటువంటిదంటే అంతఃక్రతు ఇది చేయడం వలన ఫలితం ఏమిటండి బాహ్యముగా ఏ ఫలితము రాదు బహిర్వ్యవహారమునందు ఏ ఫలితములు రావు ఆత్యంతిక శ్రద్ధ ఏర్పడుతుంది ఉత్తమమైన శ్రద్ధ ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి నైపుణ్యం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి గుణాతీత లక్షణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి సాక్షిత్వం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి అసంగత్వం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి నిర్విషయ పద్ధతి ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి నిష్కామ కర్మ పద్ధతి ఏర్పడుతుంది ఈ ఉత్తమమైనటువంటి లక్షణాలన్నీ ఏర్పడతాయి ఈ ఆంతరిక యజ్ఞం చేయడం ద్వారా తద్వారా బహిరంగంలో కొద్దిగా నిర్వ్యాపార స్థితి ఏర్పడినట్లుగా అయినప్పటికీ ఇది ఉత్తమమే అంటే ఫుల్ వైబ్రెంట్ గా ఉండడం విపరీతంగా వ్యవహారంలో మునిగిపోయినటువంటి స్థితిలో ఉండడు వీడు కొద్దిగా విరమించినటువంటి స్థితిలో ఉంటాడు కానీ చేసే ఒకటి రెండు పనులు మూడు నాలుగు పనులు సామాన్య ధర్మం మేరకు తన కర్తవ్యం మేరకు తన ధర్మం మేరకు తాను నిర్వహించేటటువంటి ఏ పనినైనా నూటికి వెయ్యి పాళ్ళు సమర్థవంతంగా చేస్తాడు సక్రమంగా చేస్తాడు నిష్కామ కర్మగా చేస్తాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం ఈ నిష్కామ కర్మకి సరిపోయేటటువంటి వాటిని మాత్రమే ఆచరిస్తాడు మిగిలినటువంటి వాటిని ఆచరించడు సకామ్య కర్మ ఏదైనా సరే అది తన కర్తవ్యంలో లేనిదిగా భావిస్తాడు తన కర్తవ్యంగా ఎప్పుడు భావించదు అన్నమాట తన కర్తవ్యం కేవలం నిష్కామ కర్మ మాత్రమే దీనికి సరిపడితేనే ఆ కర్మని అనుమతిస్తాడు ఆ క్రియను అనుసరిస్తాడు ఆ ఇంద్రియాలను వ్యవహరింపజేస్తాడు ఆ విషయంలో ప్రవర్తిస్తాడు తదనుభవ రూపమైనటువంటి ఫలితమును నిరసిస్తాడు ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఫలితమును నిరసించగలిగేటటువంటి విశేష లక్షణాన్ని నిరసించగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి తనదైనటువంటి తానైనటువంటి స్థితి ఎందు నిలకడగలిగేటట్లుగా చేయడానికి ఈ ఆంతరిక యజ్ఞంలో భాగంగా అయ్యేటటువంటి వాటిని మాత్రమే ఆచరిస్తాడు మిగిలినటువంటి వాటికి భ్రమణ మౌనం ఆ చేయడనమాట అప్పుడేమైపోయినాయి అంటే చేసేటటువంటి పనుల సంఖ్య పరిమితించబడిపోతుంది తీవ్ర వ్యవహారములన్నీ పరిమితించబడిపోతాయి రజోగుణ తమోగుణ ధర్మాలన్నీ విరమించబడతాయి ఎప్పుడైతే ఇవన్నీ విరమించబడ్డాయో సాత్విక కర్మని కూడా నిష్కామ కర్మగా మాత్రమే చేస్తాడు మిగిలిన వాటిని చేయడు ఎందుకనంటే అవి వృథ నిష్ప్రయోజనములు ఎందుకనిట ఆంతరిక యజ్ఞం చేయడానికి అవి ఉపయోగపడడం లేదు ఎవరైనా యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో హవిస్సులను అర్పిస్తారే గాని నీళ్లు వస్తారా ఆ యజ్ఞం చల్లారిపోయేటట్లుగా చేయకూడదు ఎప్పుడు ఇటువంటి ఆంతరిక యజ్ఞం మరింతగా ప్రజ్వలించి ఎంతగా ప్రజ్వలించాలయ్యా అంటే సర్వవ్యాపకమైనటువంటి అనంత విశ్వమంతా తానే అయి ఉన్నటువంటి స్థితిని ప్రాప్తింపజేసేంతగా సూక్ష్మతరము సూక్ష్మతమము చేసేటట్లుగా ఈ ఆంతరిక యజ్ఞాన్ని చేయాలి ఇట్లా వేద విహిత కర్మ అంటే ఈ ఆంతరిక యజ్ఞమే నిజానికి సర్వయజ్ఞముల యొక్క లక్ష్యము కూడా ఈ ఆంతరిక యజ్ఞమే వేద విధుడైనటువంటి బ్రాహ్మణుడు నిత్యము చేయవలసినటువంటి కర్మ ఏమిటంటే నిత్య కర్మ జ్యోతిష్ఠోమాది నిత్య కర్మ అంటారు ఈ జ్యోతిష్ఠోమాది నిత్య కర్మ అర్థం అంటే ఏమిటంటే ఈ ఆంతరిక యజ్ఞాన్ని సదా చేయాలి ఇరవై నాలుగు గంటలు చేయాలి మూడవస్థలలోనూ చేయాలి సురేస్థితిలో నిలబడేటంత వరకు చేయాలి దుర్యంలో నిలబడి నిలబడటమే సత్యంగా నిత్యంగా లక్ష్యంగా ఎంచుకొని చేయాలి కాబట్టి ఇట్టి ఆంతరిక యజ్ఞాన్ని ఇదే జ్యోతిష్ఠోమాని కర్మ అంటే అర్థం అంతేగాని బాహ్యంగా చేసేటటువంటి యజ్ఞములు యాగములు హోమములు అన్నింటికి కూడా ఈ ఆంతరిక యజ్ఞమే లక్ష్యార్థమై వాచ్యార్థమై ఉన్నది వాచికమై ఉన్నది కాబట్టి బహిరంగంలో చేయబడేటటువంటివన్నీ కూడా కర్మ ఉపాసనలో భాగంగా ఉన్నాయి ఈ కర్మ ఉపాసన భాగంగా చేయబడుతున్నటువంటి సర్వ యజ్ఞములు సర్వకర్మలు సర్వ యాగములు హోమములు ధ్యానములు యోగములు ఉపాసనలు అర్చనలు నవ భక్తి మార్గములు అన్నీ కూడా ఆత్మనివేదన అనబడే ఆంతరిక యజ్ఞాన్ని ఆశ్రయించడం కొరకే ఈ ఆత్మ నివేదన చేయడానికి అర్హమైనటువంటి స్థితిని సంపాదించి ఈ ఆంతరిక యజ్ఞాన్ని నిరంతరాయంగా ఎవరైతే చేస్తారో వారిలో ఒక ఉత్తమ ఫలితం వస్తుంది అదేమిటంటే జ్ఞానాగ్ని లభిస్తుంది సర్వకర్మాణ అన్ని కర్మలు అందులో దహించుకుపోతాయి అన్ని కర్తృత్వాభిమానము భోక్తృత్వాభిమానము పూర్ణాహుతి చేయబడతాయి ఇది ప్రతి యజ్ఞంలోను ప్రతి యాగములోను ప్రతి హోమములోను చెట్ట చివరికి వేల్చబడేటటువంటి ఈ పూర్ణాహుతి అంటే అర్థం ఏమిటంటే కర్తృత్వాభిమానమును భోక్తృత్వాభిమానమును సర్వ కర్మలను సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం అహం తో సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ సర్వకర్మ పరిత్యాగం జరిగిపోతున్నా కర్మ పరిత్యాగం అంటే కర్మ ఫల పరిత్యాగం ఫలము లేకపోతే కర్మ యొక్క ప్రయోజనం లేదు అటువంటి ఫల పరిత్యాగ పద్ధతి అయినటువంటి నిష్కామ కర్మ వేద కర్మలను ఫలాపేక్ష లేక ఆచరించు చిత్తము నిర్మలం అవుతుంది ఇది చాలా ముఖ్యం ఫల అపేక్ష అనేటటువంటి దాని వలన మాలిన్యం ఏర్పడుతుంది ఎవడైతే ఈ ఫలాపేక్షను ఆంతరిక యజ్ఞంలో పూర్ణాహుతిగా సమర్పిస్తాడో ఈ ఈ యజ్ఞాన్ని నిరంతరాయంగా చేసి జ్ఞానాగ్నిగా మలుచుకుంటాడో ఆ జ్ఞానాగ్నిలో తనను తానే దహింపజేసుకుంటాడో వ్యావహారిక జీవభావమును పూర్తిగా హవిస్సులుగా సమర్పించి ఆత్మభావములో నిలకడ చెంది ఆత్మ నిష్ఠుడయి తనను తానే పోగొట్టుకుంటున్నాడు నామరూపాది లక్షణములను పోగొట్టుకుంటున్నాడు అటువంటి వాడు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నాడు అది నిర్మలత్వం కూడా మాలిన్యం వాడికి మరలా అంటేటటువంటి అవకాశం లేదు సర్వకాలము వాడు గుణాతీతుడుగా ఉంటాడు అట్లా ఉన్నప్పుడు ఏమైందట మనసు నిర్మలం ఇంద్రియములు నిర్మలమైపోయినాయి బుద్ధి ప్రసన్నతను పొందింది బాహ్య విషయముల నుండి బుద్ధి ప్రవృత్తి నుంచి నివృత్తికి మరలింది ఇంకేం తెలిసిందట బుద్ధికి ఒక గొప్ప శక్తి లభించింది అప్పుడు ఏమిటంటే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అతీంద్రియ లక్షణాలతో ఉన్నటువంటి దివ్యత్వాన్ని అతీంద్రియ లక్షణాలతో ఉన్నటువంటి ఆత్మానుభూతిని అతీంద్రియ లక్షణాలతో ఉన్నటువంటి పరమాత్మ స్థితిని గ్రహించగలిగేటటువంటి శక్తి బుద్ధికి లభించింది సమర్థవంతమైనటువంటి బుద్ధి లభించింది అట్టి మహిమను తెలుసుకోగలుగుతాడు మహిమ అంటే మహత్స్థితి అని ఏదైతే ఉన్నదో మహిమ అంటే ప్రకృతిలో ఆచరించబడేటటువంటివి నీ కనుల ముందు నీవు ఊహించినటువంటివి జరిగేటటువంటివి మహిమలు కావు బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అందరూ మహిమలు మహిమలు అంటే ఏమిటంటే ఏవైనా కొత్తవి సృష్టించడం గాని ఉన్న వాటిని పోయేటట్లు చేయడం గాని లేదా నీకు తెలియనటువంటి వాటిని చెప్పడం గాని ఇలాంటి ప్రకృతి ధర్మాలకు లోబడినటువంటి జగత్ ధర్మాలకు లోబడినటువంటివి ఏవైనా చేస్తే వాటిని మహిమలు అని అందరూ ప్రస్తావిస్తూ ఉంటారు కానీ నిజానికి ఇవి ఏవి మహిమలు కావు ఒకే ఒక మహిమ ఉన్నది అది ఏమిటంటే మహత్స్థితిని ప్రాప్తింపజేయటమే అది మహిమ ఆత్మానుభూతిని కలగజేసేటటువంటిది ఏదైతే ఉందో దాని పేరు మహిమ అటువంటి మహిమను తెలుసుకున్న వాళ్ళు మాత్రమే అటువంటి ఆత్మానుభూతిని పొందిన వాళ్ళు మాత్రమే పరమాత్మ స్థితిని తెలుసుకోవడానికి అధికారులు అవుతున్నారు ఆత్మానుభూతే లేనటువంటి వాడు పరమాత్మ స్థితిని ఎలా తెలుసుకుంటాడు దీనివల్ల గొప్ప పరిణామం లభించిందట శాశ్వత పరిణామం లభించింది ఏమిటయ్యా అంటే శోకము నశించిపోయి దుఃఖ అవ్యాప్తి వ్యాప్తి అంటే దుఃఖ దుఃఖ వ్యాప్తి అంటే అర్థం ఏంటంటే దుఃఖమే జీవితం అంతా ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే ప్రసవ వేదనతో ప్రారంభమైనటువంటి జీవితం మరణ వేదనతో ముగించబడుతున్నది జీవిత కాలం వేదనలే ఉన్నాయి ఈ వేదనంతా శోక రూపంలో ఉన్నది శోక ప్రవాహమే జీవనము వేరే ఇంకేం లేదు మరి అటువంటి శోక ప్రభావం ఏమైపోయిన ఇప్పుడు ఈ ఆంతరిక యజ్ఞ ప్రభావం చేత ఈ నిష్కామ కర్మ ప్రభావం చేత ఈ హృదయాకాశ స్థితి చేయబడుతున్నటువంటి ఆంతరిక యజ్ఞ ప్రభావం చేత జ్ఞానాగ్ని ప్రభావం చేత సర్వకర్మలను ఫలత్యాగరహితంగా చేయడం వల్ల ఫలత్యాగ పద్ధతిగా చేయడం ద్వారా ఫల రహిత పద్ధతిగా చేయడం ద్వారా సర్వకర్మలను ఆ హవిష్యులుగా ఆంతరిక యజ్ఞంలో అర్పించడం ద్వారా సర్వస్య శరణాగతిని పొందడం ద్వారా ఆత్మానుభూతిని ఆశ్రయించడం ద్వారా ఆ పరమాత్మ స్థితిని తెలుసుకోగలిగేటటువంటి సమర్థత నీకు కలుగుతున్నది తద్వారా ఒక గొప్ప ఫలం లభించింది ఏమిటంటే శోకరహిత స్థితి వాడు ఎప్పటికీ దేని గురించి శోకించడు శోకం లేకపోవడమే కదా ఆనందం అంటే ఆనందం అంటే అర్థమేమిటంటే శాశ్వతముగా శోకము శోకముకు దూరం అయిపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆనంద స్థితుడు ఆనంద స్థితుడంటే అర్థం అది వాడికి ఆనంద చాలా మందికి మీరు పేర్లు వింటూ ఉంటారు తేజోమయానందత్వమయానంద నిజానంద ఈ రకంగా పేర్లు ఉంటాయి అనమాట నంద పరమార్థానంద ఈ రకంగా పేర్లు ఉంటాయి అనమాట ఇవన్నీ సన్యాసనామాలు అనమాట ఈ సన్యాసనామం ఇచ్చేటప్పుడు ముఖ్యంగా సన్యాసం అంటేనే ఈ ఆంతరిక యజ్ఞం ఆంతరిక యజ్ఞాన్ని నిరంతరాయంగా చేస్తారో వారు అత్యాశ్రమి వారు నాలుగు ఆశ్రమ ధర్మాలని దాటినటువంటి వాళ్ళు అవుతారు ఆ నాలుగు ఆశ్రమ ధర్మాలని దాటినటువంటి అత్యాశ్రమి ఈ ఆంతరిక యజ్ఞంలో సమర్థుడై ఆత్మానుభూతిని పొంది ఆనంద స్థితుడు శోక శోకరహితుడు అవ్వగానే అతనికి ఆ పేరు ఇవ్వబడుతుంది అప్పటి వరకు చైతన్య అనే పేరుతో ఉంటుంది అంటే ఉద్ధవ చైతన్య ఉద్ధవ చైతన్యానందర్వేశానంద గా మారిపోయాడ అట్లాగే సుంద సౌందర రాజన్ సుందర చైతన్య సుందర చైతన్యానంద అయ్యారు ఈ రకంగా ఈ ఆనందనామం సన్యాసనామంలో ఎప్పుడు జోడించబడుతుందంటే ఎప్పుడైతే ఈ ఆంతరిక యజ్ఞం ద్వారా ఫలాపేక్ష రహితముగా ఫలత్యాగ పద్ధతిగా నిష్కామ కర్మగా ఈ హృదయాకాశమునందు బుద్ధి గుహయందు ఉన్నటువంటి ఆత్మానుభూతిని తాను తెలుసుకున్నటువంటి వాడ నామూపాత్మకమైనటువంటి నేను పోగొట్టుకుని ఆత్మనిష్ఠుడై ఆనంద స్థితుడై శోకరహితుడై ఉన్నాడు అప్పుడు ఈ ఆనందనామం స్థిరం అయిపోతుంది అటువంటి స్థితిని మానవుడు తప్పక పొందాలి ఈ ఆనందము పేరు ఆత్మానందము ఆత్మానందమును అనుభవించును వీడికి ఇంకే పని ఉండదు వీడి జన్మ మొత్తం వీడికి ఏమైనా పనులు ఉన్నాయా అంటే అదే కర్తవ్యం వీడి ఏమిటంటే సదా ఆత్మానందుడై ఉండుట ఉండుట చేయుట లేదు ఇక కర్మ యొక్క ప్రభావం లేచాను కాబట్టి చేయడం అనే ప్రసక్తే లేదు ఇక్కడ కాబట్టి ఏమిటి అంటే ఆత్మానందమునందుట అనేది ప్రారంభమైంది ఇక నుంచి అన్ని సర్వకర్మలు కూడా ఈ ఆంతరిక యజ్ఞంలో మామే మామేకం శరణం ప్రజ పరమాత్మని సర్వస్వ శరణాగతి అయిపోయాడు కాబట్టి ఇంకా వేరే అన్యము లేదు కాబట్టి అంతటా తానే ఉన్నాడు కాబట్టి అన్యమును తెలుసుకున్న గోరు ఇచ్చలేదు కాబట్టి అన్యమే లేదు కాబట్టి అనేకత్వము లేదు కాబట్టి సహస్రధా సర్వధావకాలములందు ఉన్న ఏకతత్వమైనటువంటి ఆత్మతత్వము నుండి రమించుచున్నాడు కాబట్టి ఈ రకముగా ఆత్మానందమును అనుభవించుచున్నాడు ఇట్టి స్థితిని మానవుడు తప్పక సాధించాలి చదవండి అమ్మా ఆత్మ సర్వ వ్యాపకమవుత చేత ఆత్మ లేని తావు లేదు నిమిషం ఆగక్కడ ఆత్మ సర్వవ్యాపకమగుట చేత ఆత్మ లేని తావు లేదు పరిచ్ఛిన్న వాటికే కదా కదలుటకు అవకాశమున్నది అట్టా చదవటం అపరి అపరిచ్ అచలుడు అయినా ఆత్మ దూరము పోగునట్లుగుపడుచున్నాడు ఆనందము మరియు ఆనందరహితమునై ఉన్న ఈ ఆత్మను నాకంటే వేరైన ఎవడు తెలుసుకొనగలడు అంతర్ముఖులు ఇంద్రియ నిగ్రహ పరులైన జ్ఞానులు తప్ప విషయాదులతో కూడి ఆత్మను తెలియలేరు చెప్తున్నారు ఆ ఆత్మానందం యొక్క విశేష అని చెప్పి ఈ ఆత్మ యొక్క మరిన్ని లక్షణాలని తెలియజేస్తున్నాను ఆత్మ లేని తవు లేదు మైక్రోమిల్లీమీటర్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏ డిఎన్ఏ దగ్గర నుంచి మొదలు పెడితే ఎలిమెంట్స్ బేసిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సృష్టి ఎందు హీలియం అనుకో ఉదజన్ అనుకో ఆక్సిజన్ అనుకో హైడ్రోజన్ అనుకో ఏ పేర్లన్నా అత్యంత చిన్నదైనటువంటి పరమాణువు ఆటం దగ్గర నుంచి మొదలు పెడితే అనంతముగా వ్యాపించినటువంటి విశ్వము వరకు బ్రహ్మము వరకు సర్వత్రా ఉన్నది ఏదైతే ఉన్నదో ఉన్నదో ఉండుట మాత్రమే లక్షణముగా కలిగినది ఏదైతే ఉన్నదో అది ఆత్మ స ఆత్మ ఆత్మ అపరిచిన్న అపరిచ్ఛిన్న అంటే ఏకముగా ఉన్నది ఇదంతా అనేకముగా కనబడుతూ ఉన్నదే తప్ప వాస్తవమునకు తాత్వికముగా ఏకముగానే ఉన్నది ఎంతమంది లేరు ఇన్ని ఇంత సృష్టి లేదు ఇన్ని నక్షత్రాలు లేవు ఇన్ని గెలాక్సీలు లేవు ఇంత విశ్వ కుటుంబాలు లేదు ఇదంతా కలిపి ఒకే ఒక ఆత్మ స ఆత్మ మరి అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మకు కదలటానికి అవకాశం ఉందా అంటే లేదండి అంతటా ఉన్నది అనంగా ఇంకా ఉంటుంది మీ ఇంటిని మీ ఇంటి అంత అంతటా గాలి ఉన్నదా లేదా ఉన్నది మరి గాలి కదలటానికి అవకాశం ఉందా గాలి ఆల్రెడీ కదులుతూనే ఉందిగా అంటాం కానీ ఆ గాలి ఆకాశం ప్రదేశంలో కదులుతుంది మరి ఆకాశం కదలడానికి ఉందంటే ఆకాశాన్ని కదిలే అవకాశం ఎందుకని అంతటా ఉన్నది కాబట్టి అనేటటువంటి సాదృశ్యంగా చెబుతున్నారే కానీ ఆకాశమును ఆత్మ అనుటకు వీలు లేదు కారణం ఏమిటంటే వాతావరణం ఎంత మేరకు భూమి చుట్టూతా వ్యాపించ ఉన్నదో అంత మేరకే ఆకాశం అని అంటున్నాం మనం మరి అవతలన్న మరి అంతరిక్షం అని మరి అదంతా కూడా విశ్వవ్యాపకంగా ఉంది కదా కాబట్టి ఆకాశమును ఆత్మనరాదు కానీ తద్దురే జీ తన్నై జతి ఎంత దూరం వెళ్ళగలదయ్యా అంటే అనంత విశ్వవ్యాపకం ఎంత దూరం అయితే ఉందో అన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరం వరకు కూడా వ్యాపించి ఉన్నది తన్నైజతి ఎక్కడికి కదలదయ్యా ఎంతగా కదలదయ్యా కదలటానికి అవకాశమే లేనంతగా కదలటానికి వీలులేని స్థానువుగా ఉన్నది ఈ రెండు లక్షణాలు ఒక తోటే ఉన్నాయట అది ఆత్మని వివరించేటటువంటి విధానం అది అపరిచ్ఛిన్నము అచలము కదలటకు అవకాశం ఉన్నది కదలనేది ఆత్మ దూరము పోనట్లుగా కనబడుతున్నది అత్యంత దూరంగా విశాలంగా ఎంతో దూరంగా ఉన్నట్టు కనుకుంటుంది కానీ అసలే కథలనేది కూడా అదే ఈ ఆత్మ ఆనందము ఏకకాలములో ఆనందరహితము కూడా అయి ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఆనంద అభావము ఆనంద భావము ఆనంద అభావము కూడా అయి ఉన్నది ఏకకాలములో భావాభావ వివర్జితమై ఉన్నది ఏక భావ అభావ వివర్జితమై ఈ రకమైనటువంటి స్థితి భేదములతో ఆత్మ లక్షణాలని వివరించడం జరుగుతున్నది ఏమండి ఇట్లా మాటగా చెబితే తెలిసిపోతుందా తెలీదు నీవి స్థితులన్నీ అనుభూతి పూర్వకముగా నిర్ణయింపజేసుకోవాలి ఆనంద భావం అంటే ఏమిటో తెలియాలి ఆనంద అభావం అంటే ఏమిటో తెలియాలి భావ అభావ వర్జితం అంటే ఏమిటో తెలియాలి ఈ రకముగా ఆత్మ నాకంటే వేరైన వాడెవడు తెలుసుకోనగలడు అంటే అంతటా ఉన్నది నీ లోపల కూడా ఉన్నది కదా నీ బయట కూడా ఉన్నది కదా కాబట్టి అన్ని జీవుల కంటే బుద్ధి వికాసం కలిగినటువంటి మానవుడు తప్ప ఈ ఆత్మని మరొకరు గ్రహించలేరు బుద్ధి వికాసం లేనిటువంటి జీవులు అసలే తెలుసుకోలేవు బుద్ధి వికాసం కలిగిన మానవుడు ఒక్కడు మాత్రమే బుద్ధి యొక్క గుహ ఎందు హృదయాకాశ స్థితుడై ఆనంద స్థితుడై కళాపేక్ష రహితుడై నిష్కామ కర్మ సహితుడై ఆంతరిక యజ్ఞాన్ని చేసేవాడై ఈ ఆనంద భావమును ఈ ఆత్మానంద స్థితిని తెలుసుకొనగలుగుతున్నాడు కాబట్టి వీరిని ఏమన్నారు అంతర్ముఖుడు సదా అంతర్ముఖుడు తన లోపలికి తాను తిరిగి ఉన్నవాడు అందుకని తాబేలు ముడుచుకున్నప్పుడు అయితే డిప్ప మాత్రమే కనబడి తాబేలు కనపడదు అలాంటి వాడు అనమాట అంతర్ముఖుడు అంటే ఎప్పుడైతే నిష్కామ కర్మకి అవకాశం లేదు అప్పుడు తన లోపలికి తాను ముడుచుకుంటాడనమాట తన ఎందు తాను రమిస్తూ ఉంటాడనమాట తన ఎందే తాను స్థిరమై ఉంటాడనమాట అలా లోపలికి ముడుచుకోవడం చాతమైనటువంటి వాడు అనమాట ఏమన్నారంటే ఇంద్రియ నిగ్రహం అన్నారట ఈ బుద్ధి గుహ సర్వేంద్రియములను నిక్షిప్తం చేయడం ఏదైతే ఉన్నదో ఇంద్రియ నిగ్రహం పేరు అంతేగాని బహిర్వ్యాపారములో ఒకతో చేయుట ఒకతో చేయకుండుట అనేటటువంటి కర్మ వ్యాపారముతో ఇంద్రియ నిగ్రహము బోధించబడటం లేదు ఇంద్రియములు వ్యవహరించినను వ్యవహరించకుండాను తాను వ్యవహరించుట లేదు తాను సదా ఈ ఆంతరిక యజ్ఞమునందు నిమగ్నుడై ఆత్మానంద మగ్నుడై ఉన్నాడు కాబట్టి సామాన్య వ్యవహారం అట్టి సామాన్య వ్యవహారమునందు సుఖ దుఖా ఆసక్తిని పొందక శీతోష్ణాది ద్వంద్వముల చేత కొంగక శరీరాది జరణమరణ రూప వార్ధక్య రూప జరా మృత్యు వార్థక్య రూపమైనటువంటి వాటి చేత పొంగక కొంగనాది విశేషముల చేత లాభింపక శరీరేంద్రియ వ్యాపార సహితమైనటువంటి చర్యల ఎందు ంగత్వమును పొందక ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ జ్ఞాని అని పిలువబడుతున్నాడు అర్థమైందంటే జ్ఞాని అంటే అర్థం ఏమిటంటే ఎవరైతే ఈ ఆంతరిక యజ్ఞాన్ని చేసి ఈ ఆత్మానంద భావమును అందుకున్నారో వాళ్ళందరూ జ్ఞానులు కాబట్టి వీళ్ళు మాత్రమే ఇలా ఈ క్రమంలో వెళ్ళేటటువంటి అంతర్ముఖులైనటువంటి వాళ్ళు మాత్రమే సాధించగలుగుతారు అంతేగాని విషయ వ్యావృత్తి కలిగినటువంటి విషయావృత్తమైనటువంటి విషయ విషయములందు రమించేటటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళు ఆత్మను తెలియలేరు ఎప్పటికీ తెలియలేదు తెలిబీ బాగుందా పులిహార బాగుందా దోజనం బాగుందా పచ్చిమారొకాయ బజీ బాగుందా ఆవకాయ బాగుందా మాగాయ బాగుందా అనే పదార్థముల ఇంద్రియార్థములైనటువంటి శబ్ద స్పర్శ రూపల సగంధాదుల మనసును లగ్నం చేసేవారు గాని కర్మల ఎందు ఫలాపేక్ష చేత భేటటువంటి వారు గాని ఈ ఆత్మను తెలుసుకొనలేదు అనగా ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వారు ఎప్పటికీ ఈ ఆత్మను తెలియలేదు జనన రూప భయమును పొందేటటువంటి వారు ఎప్పటికీ ఈ ఆత్మను తెలియలేదు శబ్దగ్రాహ్యత ఎందుగాని స్పర్శగ్రాహ్యత ఎందుగాని రూపగ్రాహ్యత ఎందుగాని రసగ్రాహ్యత ఎందుగాని గంధగ్రాహ్యత ఎందుగాని బుద్ధిని రమింపజేసేటటువంటి వారు బుద్ధిని బహిర్ముఖముగా వ్యవహరింపజేసేటటువంటి వారు ఈ ఆత్మను తెలియజాలరు కాబట్టి బుద్ధిని ఒకదానిని బుద్ధి ఇంద్రియములకు రాజు వంటిది దానిని వేరు చేయాలి ఇంద్రియముల నుంచి వేరు చేయాలి ఇంద్రియములందు రమించి తాను పొందే సుఖము నుంచి వేరు చేయాలి ఇంద్రియములు ఇచ్చే సంవేదనల ద్వారా తాను పొందే దుఃఖము నుంచి బుద్ధిని వేరు చేయాలి వేరు చేసి తాను తానుగా ఉండగలిగేటటువంటి వ్యవహరించగలిగేది తాను తానుగా ఉండగలిగేటటువంటి స్థితిని బుద్ధికి కల్పించాలి అటువంటి విరమణ అనేటటువంటి యజ్ఞాన్ని విరమణ అనేటటువంటి క్రతువుని విరమణ అనేటటువంటి అంతర్ముఖత్వాన్ని ఎవరైతే చేస్తారో ఈ నిరసించేటటువంటి విధానంలో ఎవరైతే తన యొక్క ప్రయాణాన్ని పూర్తి చేస్తారో తానైనటువంటి స్థితిలో తాను నిలబడి ఉంటాడు తానైనటువంటి స్థితిలో తాను నిలకడ చెంది ఉంటాడు అచలుడై ఉంటాడు అంతర్ముఖుడై ఉంటాడు తర్వాత వచ్చినట్లేదు ఈ ఆత్మ శరీరము లేనివాడు కనుక ఆ శరీరము అనబడును ఆత్మ విద్యుడు వ్యాపకుడు అచర్లు కూడా ఉన్నాయి అంతటా అందుచేత అందుచేత అనిత్యములైన శరీరములలో నిత్యుడై ఉండును గొప్పవాడును సర్వ వ్యాప్తి సర్వ వ్యాప్తియునదుల మూలమున తెలుసుకొనిన నాని సోకింపడు ఇంకా ఆత్మ యొక్క లక్షణాలని విశేషంగా చెప్తున్నారు ఈ విశేషంగా చెప్పేటటువంటి అంశాలలో ఆత్మకు శరీరము లేనివాడు అని చెప్తారు అసలు ఆత్మకు శరీరమే లోపల కొండకు లోపల బయట ఆకాశము ఎలా సర్వవ్యాపకముగా ఉన్నదో ఆత్మ ఈ శరీరమునకు బయట లోపల అంతటా వ్యాపించదు కాబట్టి ఆత్మకు శరీరం లేదు ఏ రకమైన శరీరము లేదు అష్టవ్యధ శరీరములు లేవు కష్టతనువులు లేవు కనుక ఆత్మ శరీరీ అనిత్యములు శరీరము అంటే అసలు అర్థం ఏమిటి శరీర అంటే తనకు తానుగా నశించిపోవునది ఏదో అదే శరీరం తనకు తా పుట్టినది తనకు తా నశించిపోనది అనగా అర్థం ఏమిటంటే సముద్రం అలల మీద నురుగు వస్తుంది ఆ నురుగులో బుడగలు ఆ బుడగలు మధ్యలో గాలి ఉంటుంది బుడగల బయట కూడా గాలి ఉంటుంది బుడగలు గాలిలో తేలితో ఉంటాయి ఆ బుడగ ఎంతసేపు ఉంటుంది ఎంతసేపటికి పోతుంది అంటే ఎవరైనా చెప్పగలరా గాలిలో లోపల గాలి బయట ఉన్నది కానీ సముద్రం లేదా ఆ బుడగలో ఆ నీళ్లు లేవా యొక్క సమయోజనీయత ఉన్నట్లుగా తోచుతున్నది గా ఆ గాలి బుడగ బదులైంది బదులైతే ఏమైంది గాలి గాలిలో కలిసిపోయింది నీరు నీరులో గలిచిపోయింది ఇంకెక్కడా ఏమీ లేదు దానికి రూపమే లేదు ఆకారమే లేదు అప్పటి వరకు ఉన్న పొడక ఎక్కడికి పోయిందయ్యా ఏ గాలితో పుట్టిందో ఆ గాలిలోకే పోయింది ఏ నీటితో పుట్టిందో ఆ నీటిలోకే పోయింది ఏ పంచభూతాలతో పుట్టిందో ఆ పంచభూతాలలోకే పోయి ఇట్లా క్షణభంగురమైనటువంటి శరీరము అంటే అనంతముగా వ్యాపించినటువంటి విశ్వము అనేటటువంటి బ్రహ్మము ఆ బ్రహ్మము యొక్క కాలమానం దృష్ట్యా చూసినప్పుడు ఒక మానవుడు పుట్టి జీవించి పోవడం అనేటటువంటిది ఒక గాలి బుడగతో సమానమైనటువంటిది దానికి ఎంత విలువ ఉందో దీనికి అంటే విలువ ఉంది కాబట్టి ఆత్మకు శరీరం లేదు ఎందుకని ఆత్మ సర్వవ్యాపకమైనటువంటిది అనంత విశ్వవ్యాపకమైనటువంటిది బృహద్వ్యాపకమైనటువంటిది కాబట్టి అది అశరీరీ శరీరములు అనిత్యములు జీర్ణించుకోవునవి పుడుతూ ఉంటాయి పోతూ ఆత్మ నిత్యుడు ఎప్పుడైతే ఆ నిత్యత్వం అంటే సర్వకాల సర్వావస్థల ఎందును ఉండుట అనేటటువంటి లక్షణం కలిగి ఉన్నదో ఆ ఆత్మ నిత్యత్వము కలిగి ఉన్నది సర్వవ్యాపకుడు ఎంతగా సర్వవ్యాపకుడు అంటే దీనికంటే అవతల ఎరలు లేవిగా ఎంత మేరకు చెబితే అంత మేరకు వ్యాపించి ఉన్నది సర్వము గురించి చెబితే అంత మేరకు వ్యాపక ధర్మం కలిగి ఉన్నటువంటిది అచలుడు అంతగా వ్యాపించి ఉండటం చేత కదలటానికే అవకాశం లేనంత స్థితి వరకు వ్యాపించడం చేత లేకపోవడం చేత అది కదలికే లేకుండా ఇది అచలం అంతటా ఎల్లప్పుడూ ఉన్నది ఉండుట అన్నది కలిగి ఉన్నది అనుచేత అనిత్యములైనటువంటి శరీరములందు నిత్యుడై ఉన్నది శరీరం అనిత్యమే కానీ ఆత్మ నిత్యం ఆత్మని ఆధారమే లేకుండా శరీరం అనేటటువంటిది ఉండే అవకాశమే లేదు శరీరము అన్నది ఉన్నట్లుగా తోచినప్పటికీ అది ఆత్మనే దాని అందు భోతమే అయి అనేకముగా అఖండముగా వ్యాపించి ఉన్నటువంటి సముద్రము నుంచి అనేకములైన బుడగలు పుట్టినంత మాత్రమున మాత్రమున అలలు పుట్టినంత మాత్రమున అవన్నీ సముద్రములో భాగములు కావా అట్లే అఖండముగా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మమునందు అనేక జీవులు ఈ అలలవలే నొరగలవలే బుడగలవలే ఉత్పన్నం అవుతూ ఉన్నవి అయినతో అన్నంతటనూ వ్యాపించి ఉన్నది ఒకే ఒక బ్రహ్మమే ఒకే ఒక ఆత్మయే అట్టి గొప్పవాడును సర్వవ్యాపి ఆత్మ ధ్యానాదుల మూలమున తెలుసుకొని జ్ఞాని సోకింపడు ఇది చాలా ముఖ్యమైనటువంటి శోకరహితమైనటువంటి స్థితిని బుద్ధుడు కూడా చెప్పినటువంటి పద్ధతి ఇదే నిర్వాణ సుఖమును అనుభవించి దురీయమునను ప్రవేశించి ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడు వాడు శోకరహితుడు ఎందుకని అంటే సర్వకాలములందు ఉన్నాడు మరణ భయాన్ని పోగొట్టుకున్నాడు కానీ సర్వకాలమునందు నిత్యుడై ఉన్నాడు పరిణామము లేక ఉన్నాడు కదలక ఉన్నాడు అనేటటువంటి స్థితిని ఎప్పుడైతే ఆత్మనిష్ట ద్వారా తెలుసుకున్నాడో ప్పుడు ఏ రకమైనటువంటి శోకము బాధ ప్రభావము లేకుండా పోయినాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి ఈ రకంగా ఆత్మ యొక్క లక్షణాలని యమధర్మరాజు నత్కేతుడికి తెలియజెప్తూ ఎంతో విశేషాలతో కూడినటువంటి ఆత్మ లక్షణాలని మానవుడు తప్పక తన అంతర్ముఖమునంది తన బుద్ధి గుహయండి తన ఎందు జరిగా తాను చేయవలసినటువంటి ఆంతరిక యజ్ఞం ద్వారానే కర్మఫలాపేక్ష రహితముగా నిష్కామ కర్మగా ఫలాభిసంధిరహితముగా ఫలత్యాగ పద్ధతిగా శోకరహిత పద్ధతిగా ఆనందానుభవ పద్ధతిగా ఆనంద భావాభావరహిత పద్ధతిగా ఇలా క్రమమైనటువంటి మెట్ల మీద మెట్లుగా ఒక్కొక్క లక్షణాన్ని అందుకుంటూ ఒక్కొక్క స్థితిని అడ్డుకుంటూ ఆయా స్థితి భేద నిర్ణయాలను అనుభూత మునర్చుకుంటూ ఆయా అనుభూతులను స్థిరపరుచుకుంటూ ఒకదాని నుంచి మరొకదానికి అధిగచ్చది దాటుకుంటూ అవతలకి వెళుతూ మీ ఆత్మనిష్టను తప్పక మానవులందరూ పొందాలి అనేటటువంటి ఉత్తమ లక్ష్యాన్ని రచికేతుడికి బోధించడం బోధా ప్రక్రియ ద్వారా యమధర్మరాజు మానవులందరికీ అందిస్తున్నటువంటి ఆత్మ ఆత్మోపదేశము ఈ మొత్తాన్ని కలిపి ఒకటే అన్నారు ఏమిటంటే ఆత్మోపదేశము అనేటటువంటి పద్ధతిగా ఈ ఆత్మ యొక్క లక్షణాలని ఎలా స్థిరపరుచుకోవాలి దాని యొక్క విశేషం ఏమిటి అనేటటువంటి దాన్ని మనకి అవగాహన పూర్వకముగా అందిస్తూ వస్తున్నారు హరి ఓ శ్రీ గురు భో నమ హరి దం ఓర్ణమద్య ఓస్య ఓర్ణమాద ఓర్ణమే వాసిష ఆ oh. చంటే ితి శాంతి హరి ఓ శ్రీ గురుగ్యో నమీ గురు అంటారా అండి గురుగారు మీరు చైతన్యము ఆత్మ పరమాత్మ ఇది ఒకదానికంటే ఒకటి సూక్ష్మతమము అన్నారు కదండి అన్ని అన్ని ఒకటి అని అంటారు కదండి చైతన్యం ఆత్మకి డిఫరెన్స్ చెప్పినప్పుడు అవన్నీ సమానమే లక్ష్యార్థ నిర్ణయముగా అనుభూతమైనప్పుడు మాత్రమే వాడి ఎందున్న స్థితి భేదమును మనం అనుభవించగలుగుతాం కాదు మహత్తు కన్నా మహత్తైనది అన్నారు ఆత్మ సూక్ష్ సూక్ష్మము అంటున్నారు మళ్ళీ అదే మహత్తు అన్నారు అంటే సూక్ష్మము మహత్వ రెండు ఒకటే అని అర్థం వస్తుందా గురువు అన్నిటికీ సూక్ష్మం అనేది నేను తెలియజెప్పడం కోసం చెబుతున్నాను స్థూలంగా ఉన్నావు కాబట్టి స్థూలం నుంచి సూక్ష్మానికి సూక్ష్మం నుంచి కారణానికి కారణం నుంచి మహాకారణానికి మహా కారణం నుంచి మరలా స్థూల సూక్ష్మ కారణం అంటే జీవుడికి స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలు ఉన్నాయి ఈశ్వరుడికి స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలు జీవుడి యొక్క సూక్ష్మం దగ్గర నుంచి మొదలు పెడితే ఈశ్వరుడు యొక్క మహాకారణం దాకా అంత సూక్ష్మమే కానీ అంత సూక్ష్మమే అంటే నీకు తెలుస్తుందా తెలియదు కాబట్టి దాన్ని మరల స్థూల సూక్ష్మ కారణ మహాకారణ మరలా ఈశ్వరుడికి స్థూల సూక్ష్మ కారణ మహాకారణ అనే పద్ధతులుగా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సారీ ఆత్యంత్రద్ధ అంటే శ్రద్ధలో చాలా వ్యభేదములు ఉన్నాయి రాజకీయ శ్రద్ధ తామసిక శ్రద్ధ సాత్విక శ్రద్ధ ఆత్యంతిక శ్రద్ధ అంటే అతీత పద్ధతిగా వహించేటటువంటి శ్రద్ధని ఆత్యంతిక శ్రద్ధ అంటారు పద్ధతిగా త్రిపుటికి అతీతముగా ఎన్నెన్నైతే మూడు మూడుగా చెప్తున్నావో మూడు మూడుగా ఉండేవాడు అన్నిటికీ అతీతముగా సాక్షిగా ఉండేటటువంటి పద్ధతిని ఆత్యంత్రద్ధ అన్నారు సర్వకర్మలు దాయి అన్నారు కదండి ఆత్మానందం తర్వాత అంటే సర్వకర్మలు దేవుడు పునః పునహా ఏదైనా అనిపిస్తున్నాయా లేదా అవునండి ఆ అనిపించడమే కర్మలు పుట్టడం అంటే ఆ పునః పునహా వాడికి ఏది చెయ్యాలనిపించదు మరలా పుట్టటంతో సహా అది సర్వకర్మలు దగ్గర గురుగారు భావ భావ విభజితం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకోవచ్చండి అసలు ఎట్లా అవన్నీ నువ్వు అనుభూతి చెందేటటువంటివి గాఢ నిద్రావస్థలో నీకేముంది అభావం ఉందా భావం ఉందా జాగ్రత్తాలలో భావం ఉందా అభావం ఉందా మరి భావాభావ వివర్జితం అంటే అప్పుడు కదా తులియంలోకి వచ్చేది నువ్వు సరేనా ఠకన్ిల ఈనాటల సమ్తరాయు నిరాగడు శవబ న్రాల మన్రు వఈగరిాయు మిలారా విలßరాురు est diyor నారిట చవాల్ామదరగ్ాతు.